కణేభిష్నుమదేవాద్రం పశ్యేమాతీజ్రా స్థిరైరంగైస్తుమదేవృత్రవాతిన పూషా విశ్వవేదాస్తినస్తాక్ష్యోరిష్టనేమి స్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతి గ్రహో నతత్సర్గం విద్య ఆత్మ సంస్థం తాజ్ఞాన అజాతి సమత నిన్న ఆ వాక్యం చూస్తున్నాము ఎత్రి విక్రియ తద్విషయత్వం వా త్ర హానోపాదానే సత నద్వయమిహ బ్రహ్మణి సంభవతి సో విక్రియ ఉండాలి అంటే వికారము ఉండాలి అంతే లేదా తద్విషయత్వం వా వికారములో విషయము అయి ఉండాలి విక్రియ అంటే పరిణామము విక్రియ అంటే పరిణామము మార్పు విక్ తద్విషయత్వం అంటే విక్రియా విషయత్వం అంటే విక్రియాయోగ్యత్వం ఇచ్చ అంటే పరిణామాన్ని చెందే పొటెన్షియల్ ఉండాలి అది ఇప్పుడు పరిణామం చెందుతూ ఉన్నది అవ్వచ్చు లేదా పరిణామం చెందటానికి తగిన పొటెన్షియల్ దానికి ఉన్నది ఇప్పుడు దేహం ఉందనుకోండి పరిణామం చెందుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఉండి ఎప్పుడో తర్వాత చెందుతుంది కాదు ఇప్పుడే అది మార్పు చెందుతూ ఉంటుంది మట్టి ముద్దు ఉందనుకోండి దానికి విక్రీయను పొందే పొటెన్షియల్ ఉంది దాన్ని ఘటాకారంగా దాన్ని మలచవచ్చు బంగారంలో ఆ పొటెన్షియల్ ఉంది మీకు ఏ రూపం కావలసితే ఆ రూపానికి దాన్ని తీసుకురావచ్చు కాబట్టి పరిణామము లేదా పరిణామయోగ్యత కలిగినది అవ్వాలి ఒక వస్తువు అలా దానియందు ఆ వస్తువునందు హాన ఉపాదానములు సంభవం అవుతాయి హాన అంటే విడిచిపెట్టడం ఉపాదాన అంటే పట్టుకోవడం ఓ హాక్ త్యాగే దాని నుంచి వస్తుంది ఆ హాన అన్నది కాబట్టి పట్టుకోవడానికి ఇప్పుడు బంగారం ఉందనుకోండి అది వికారము పొందే యోగ్యత కాబట్టి దాన్ని మనం పట్టుకోవడము అది ఒక ఈ రూపంగా బంగారాన్ని పట్టుకొని నాకు ఈ నెక్లెస్ కావాలి అని పట్టుకోవడము లేకపోతే దాన్ని అమ్మేసి డబ్బులు సంపాదించడము లేకపోతే ఒక రూపాన్ని కరిగించేసి మరో రూపంలోకి మార్చుకోవటము ఈ విధంగా హాన ఉపాదానములు సంభవం అలాగే దేహం ఉంది దీని ఎందు వికారం ఎప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ దేహంలో ఈ వికారం వచ్చింది ఇది నాకు అభిష్టం కాదు కాబట్టి ఈ వికారం రాకూడదు తర్వాత ఈ ఫలానా వికారం ఈ దేహంలో రావాలి ఇది అందంగా ఉండాలి ఈ రకమైన మార్పు దీంట్లో రావాలి అయితే వెయిట్ ఎక్కువైతే వెయిట్ తగ్గాలి తక్కువైతే వెయిట్ పెరగాలి లోకల్లో వెయిట్ ఎక్కువ తగ్గేవాళ్ళు కొంతమంది వెయిట్ తగ్గి ఎక్కువ అవ్వడానికి కష్టపడేవాళ్ళు కొంతమంది సో ఎనగ్జీరియా అని ఒక సమస్య ఏఎన్ఓ ఎక్సీఆర్ఐఏ ఎనగ్జీరియా అనే సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే వాళ్ళు తిండి తిప్పులు తిండరు ఈనెళ్ళలాగా పొడకల్లాగా తయారవుతారు వాళ్ళు ఏదైనా రెండు మెతుకులు తిని కొంత పుష్టిగా ఉండాలని పాపం ట్రై చేస్తూ ఉంటారు అదేదో ఒక వ్యాధికి సంబంధించిన సమస్య అంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వాళ్ళు సన్నగా ఉంటేనే ఫ్యాషన్ పెరేడ్కి పరికొస్తారని అలాగంటే ఏవో వేడి చేయి కాబట్టి ఈ చాలా పిచ్చి లోకము లావుగా ఉన్నవాళ్ళు సన్నపడాలని కష్టపడుకుతూ ఉంటారు సన్నగా ఉన్నవాళ్ళు లావు పడాలని కష్టపడుతూ ఉంటారు ఈ హానోపాదానములు ఉంటాయి ఎందుకంటే అది వికారం చెందేటువంటి వస్తువు కనుక ఈ హానోపాదానములు ఉంటాయి అటువంటి రెండూ కూడా అంటే హానము కానీ ఉపాదానము కానీ పరమాత్మయందు పరబ్రహ్మయందు సంభవము కావు నతద్వయమిహ సంభవతి గ్రహ అంటే ఉపాదానం ఉత్సర్గ అంటే విడిచిపెట్టడం సో మనము ఏం చేస్తూ ఉంటామంటే జీవితం కూడా ఏదో ఒకటి పట్టుకుంటూ ఉన్నాం ఒకటి విడిచిపెట్టేస్తున్నాం ఇదే పని సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకీ పైన నేనేది పట్టుకోను నేనేది విడిచిపెట్టను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి వాడు మనకు అనుకూలుడు అనిపిస్తే ఏం చేయాలి వాడిని పట్టుకోవాలి వాడిని ప్రేమించాలి వాడి అభిమానాన్ని కలిగి ఉండాలి ఈ లోపల ఆ మనిషి ప్రతికూలుడు అనుకోండి అప్పుడు ఈ అభిమానాన్ని పరితి చేసింది సార్ వాడిని ప్రేమించడం మానేయాలి సో ఈ విధంగా జీవితం అంతా కూడా కొంతమందిని ప్రేమిస్తూ ఉండడం మరి కొంతమందిని ప్రేమించడం మానేస్తూ ఉండడం అంతే కదా ప్రేమించడం మానేయడమే కదా విడిపోవడం అంటే అంతే కదా సో ఈ విధంగా ఈ హానోపాదానములతో మనం జీవిస్తూ ఉంటాము అదంతా కూడా అజ్ఞానం తప్ప వాస్తవ స్వరూపానికి దానికి సంబంధమైన లేదు స్వరూపములో हापादान ले विकार निरवयत्वाच इ विकार कई मरी और उक संभव मटिटन मट्ट की विकार्यता మట్టిందు అటువంటి వికారమును తీసుకురాగలిగే కులాలుడొకడు విడిగా ఉంటాడు భిన్నంగా ఉంటాడు దీని ఎందు యోగ్యత ఉంది దీనికంటే భిన్నంగా వాడు ఉండి దీనిలో ఆ వికారాన్ని పట్టుకొస్తాడు దీన్ని తడిచేసి తిప్పి అది చేసి వేరే ఆత్మ చైతన్యం ఏదైతే దీనికంటే భిన్నంగా మరొక వస్తువు లేనే అది అద్వితీయం కాబట్టి స్వయంగా పరిణామాన్ని చెందే ద్రవ్యం కాదు దానియందు పరిణామాన్ని తీసుకురావటానికి మరి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మచైతన్యంలో ఎట్టి వికారానికి అవకాశము లేదు అంచేతనే ఇప్పుడు చూడండి మనము ఏవో స్మృతులు పెట్టుకుంటాం ఇది చెప్పినట్టున్నాను ఈ గోళ ఇలాగే చెప్తూ ఉంటాను నేను సో జీవితానికి సంబంధించిన విషయాలు ఇవే ఇవే ప్రధానమైన విషయాలు నేను అనుకుంటా మరి అక్కడ ఉన్న టాపిక్ కూడా అదే కొంతమందికి ఇవన్నీ పక్కన పెట్టేసేమో కథలో కాలక్షేపం చేసుకుంటూ కొంతమంది కాలక్షేపం చేస్తారు ఎవరి ధోరణి వాళ్ళది సో ఈ మెమొరీస్ ఉంటాయి అంటే స్మృతులు సో గతకాలీన స్మృతులు ఉంటాయి భవిష్యత్తు గురించి ఎవ్వెవ్వెవో ఆకాంక్షలు ఉంటాయి ఇప్పుడు ఈ ఆకాంక్షలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనీ బ్యాక్ పాలసీ అని ఒక ఎల్ఐసి పాలసీ ఉంది దాని అర్థం ఏంటి ఇప్పుడు మనం జాయిన్ అయిపోతే ఏడాది తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ టెన్లో జాయిన్ అయ్యామనుకోండి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు వీళ్ళు ఇలాంటి ఇంటి దగ్గర కూర్చుంటే ఫోన్లు చేసి ఎందుకమ్మా ఫోన్ చేసామంటే ఏమన్నా ఫోన్ నెంబరు ఎక్కడో పట్టుకుంటారు ఎక్కడి నుంచి పట్టుకుంటుంటారంటే నేను కొంచెం దాని మీద కనుక్కున్నా ఈ టెలిఫోన్ బిల్లులు మన అడ్రస్ ఉంటాయి కదా వాళ్ళకి లంచం ఇచ్చేసి వాళ్ళ దగ్గర మొత్తం లిస్టులన్నీ తీసేసుకుంటారు ఇప్పుడు వేటు వాళ్ళు ఇటేష్ నా ఫోన్ నెంబరు నేను నా అంతటి నేను ఇవ్వనైనా ఇవ్వాలి లేకపోతే ఎలా తెలుస్తుంది మీకు నా ఫోన్ నెంబర్ నేను ఇవ్వలేదు అనుకోండి మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాడికి నా టెలిఫోన్ నెంబర్ ఎలా తెలిసిందే హౌదే గా దాట్ ఇట్ అంటే మనకి టెలిఫోన్ ఆఫీసులో మన టెలిఫోన్ నెంబర్ ఉంది కదా ఎందుకంటే వాడు ఫోన్ చేసి స్వామి తత్వవిధానంద గారు ఎవరు పిలుస్తారు ఆ అమ్మాయి అలా పిలుస్తుంది ఏమ్మా ఏమిటి విషయం అని ఇలా మీరేమో మనీ బ్యాక్ పాలసీ మీరు ఎందుకు తీసుకోరు అడిగితే ఏ ఎందుకు మా నాకు అక్కర్లేదంటే పోనీ వినండి మీకు అక్కర్లేకపోయినా వినండి అంటుందా పోనీ చెప్పేవిటో వింటారని నేనంటే అంతే కట్ షాప్ చేయటం ఇష్టం లేక పోనీ చెప్పేవిటో అంటే మీరు ఇప్పుడు కనుక జాయిన్ అయితే ముప్పై కట్టి జాయిన్ అయితే ఇలాగ ఇన్ని ప్రీమియమ్స్ ఉంటాయి వన్ ఇయర్ తర్వాత కొంత వచ్చేస్తుంది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత కొంత వస్తుంది అలా ప్రతి సంవత్సరం మీకు కొంత ముద్ద వస్తూ ఉంటుంది పదేళ్ల తర్వాత మీకు మొత్తం వస్తుంది మీకు లైఫ్ సేవ్ అవుతుంది అనేదో చెప్తున్నారు అంటే వీటి భవిష్యత్తు అంతా ఒక సోపానాల వర్కౌట్ చేసి పెట్టుకుంటాడు మనిషి ఉంటాడు ఇది సరే ఎల్ఐసి మనిషిలో ఈ లక్షణం ఉంది కాబట్టి పాలసీ వాళ్ళు డెవలప్ చేస్తారు దాని బేసిస్ మీద వచ్చింది పాలసీ మీటెప్పుడు ఇలాగే కళలు కంటూ ఉంటాడు భవిష్యత్తు గురించి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఏమో కల లాంటిసిపేషన్స్ అవి ఉంటాయి దాంతో ఏమైపోతుంది మనిషి వీడు ఇంకా ఇంకా ఎలా ఉంటాడంటే వీడు వ్యామోహంలో ఉంటాడు ఏమిటి వ్యామోహము నేను ఇది నేను ఇది కావాలి వెళ్ళి కానివాడు నేను వెళ్ళి వివాహం చేసుకుని ఒక అమ్మాయికి భర్తను కావాలి అది వాడు వాట్ ఐ ఆమ్ ఐ ఆమ్ అన్హ్యాపీ వాటం పెళ్ళి అయ్యాడు అనుకోండి నేచులక కో కోరింకలాగా ఇద్దరు ఉన్నారు కదా హ్యాపీగా ఉండొచ్చు కదా నో ఐ వాంట్ టు బికమ్ ఏ ఫాదర్ ప్రెసెంట్లీ ఐఎమ్ నాట్ ఎ ఫాదర్ సో ఐ వాంట్ టు బికమ్ ఏ ఫాదర్ ఫాదర్ అయిన వాడు హీ వాంట్స్ టు బికమ్ సంథింగ్ ఎల్స్ సో వాట్ ఐమ్ అనే దాని మీద కొన్ని భ్రమలు ఉంటాయి ఆ భ్రమల బేసిస్ మీద వాట్ ఐమ్ నాట్ అవన్నీ ఇప్పుడు తాను అవ్వాలి సో ఈ విధంగా ఇంతటి అజ్ఞానంతో మనిషి ఉంటాడు వెరాజ్ జ్ఞానికి ఆ అద్భుతమైన ధైర్యం జ్ఞానికి ఉంటుంది నా గ్రహ నా ఉత్సర్గ నేను అవ్వాల్సింది లేదు నేను అవ్వకూడనిది లేదు నేను అయ్యేది ఏమీ లేదు నాకు గతాన్నించొచ్చేటువంటి మెమరీస్ లేవు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అపేక్షలు కోరికలు ఏమీ లేవు అని ఐఆమ్ నథింగ్ అంటే ఏమిటి జ్ఞాని వాట్ ఈజ్ ద జ్ఞాని మీకు సంసార దృష్టితో చూస్తే హీఈస్ అ నన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఈ సంసారులు ఏ అంశాలతోటి సతమతమవుతూ ఉంటారో అవి ఏమీ కూడా జ్ఞాని కానే కాదు తర్వాత జ్ఞాని దృష్టిలో ఈ జగత్తంతా కూడా ఇట్ ఈస్ నథింగ్ ఇట్ ఈజ్ మిథ్యా దాంట్లో అవ్వాల్సిందేమీ లేదు ఏమిటయ్యేది జగత్తులో నథింగ్ టు బికమ్ దాట్ ఎనీథింగ్ ఏమీ అవనక్క జస్ట్ టు నో యువర్ సెల్ఫ్ ఆస్ పూర్ణ బ్రహ్మన్ అండ్ బీ లిబరేటెడ్ అంచేత ఇప్పుడు నగ్రహో నోత్సర్గ దాని సారం ఏమిటో చెప్తున్నానండి మెమరీ ఏమీ స్మృతులు ఏమీ లేవు నో స్మృతులు ఆ స్మృతులు వాటిని పట్టుకోకూడదు జస్ట్ గివప్ పట్టుకోవడం మానేస్తే పోతాయి అపేక్షలేమీ లేవు భవిష్యత్తు గురించి అపేక్షలేమీ లేవు నేను ఇది నేను అది అనే డెఫినేషన్స్ ఐడెంటిఫికేషన్స్ ఏమి లేవు నేను ఇది కావాలి అది కావాలి అనే ఆకాంక్షలు ఏమీ లేవు అది తన గురించి ఇది ఈ జగత్తు ఈ సమాజము సమాజ జీవితము దీంట్లో ఉండేటువంటి గోల్సు లక్ష్యాలు ఇవన్నీ కూడా మిథ్యా ఇహలోకం పరలోకం అనే డివిజన్సు ఇదంతా కూడా మిథ్యా దీంట్లో పొందదగ్గర ఏదీ లేదు విదిలించుకోవాల్సింది కూడా ఏదీ లేదు సో ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఇట్స్ గోల్స్ ఐ హమ్ నథింగ్ ఇది జ్ఞాన యొక్క లక్షణం ఇది మీరు ట్రై చేసి చూడండి ఇంతవరకు అది ఆపోజిట్ ట్రై చేశారు కదా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ట్రై చేశారు కదా ఇది ట్రై చేయం నా గ్రహ నా ఉత్సర్గ ట్రై ఎలా చూడండి చాలా గొప్ప విషయం సామాన్యమైన విషయం ఏంటంట కాబట్టి అతన్న హానోపాదానే సంభవత అత్ర అత అంటే ఇందువలన ఇందువలన ఎందువలన ఉభయాభావాత్ రెండూ లేకపోవటం వలన హాన ఉపాదానములు రెండూ కూడా ఆత్మస్వరూపంలో లేవు కాబట్టి తత్ర అంటే పరబ్రహ్మయందు పరమాత్మయందు ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ అంటే ఏ పరబ్రహ్మందైతే గ్రహము ఉత్సర్గము లేవో హానోపాదానములు లేవో అటువంటి పరబ్రహ్మ ఎందు హానోపాదానములు సంభవమే కావు ఆత్మస్వరూపంలో హానము లేదు ఉపాదానము లేదు పట్టుకునేది లేదు విడిచిపెట్టేది లేదు కొంతమంది ఏం చేస్తారంటే పట్టుకునేది లేదు కానీ విడిచిపెట్టాల్సి ఉందనుకుంటారు అది కూడా లేదు రెండూ లే మొత్తం ద్వంద్వమే లేకుండా అయిపోయింది చింతాయత్రణ విద్యతే జ్ఞాని యొక్క జీవితంలో చింత ఏమీ ఉండదు సో ఆయన యొక్క జీవితం యొక్క విశేషం ఏమిటంటే దుఃఖము లేకపోతే భవిష్యత్తు గురించి బెంగా ఏమీ ఉండదు అది జ్ఞాన యొక్క ప్రత్యేకత ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మీ మనస్సును విక్షేపంచేసే మనస్సు శుద్ధిగా ఉండాలి మనస్సు శుద్ధమైనప్పుడు మాత్రమే ఆత్మస్వరూపము దాన్ని ఎందు ప్రకాశిస్తుంది ఏది ఏది మనస్సుకు విక్షేపాన్ని కలిగిస్తుందో దాన్ని అన్నిటినీ కూడా దూరంగా పెట్టేటువంటి అభ్యాసం చేయాల్సి కాబట్టి చింతాయత్ర నవిద్యత ఆత్మస్వరూపంలో చింత లేదు అది వివరిస్తారు చూడండి సర్వప్రకారైవ చింత సంభవతి ఎత్ర అమనస్వాత్ ఆత్మస్వరూపంలో మనస్సు ఉండదు అమనీభావం కదా మనం మాట్లాడుతున్నాము అన్ని థాట్స్ డ్రాప్ చేసేసి ఆకాశంలాగా అలా నిశ్చితంగా ఉండిపోతారు ఉండిపోతే దాంట్లో మనస్సే లేకపోతే ఇంక చింత ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు మనస్సును బట్టి చింతలు వస్తూ ఉంటాయి మీరు ఆలోచించండి మన జీవితంలో మనము చిన్న వయసు నుంచి మొదలుపెట్టి ఎన్నింటి గురించి ఎన్నిసార్లు చింతలు చేసి చేసి బెంగ పెట్టేసుకుని ఎన్నిసార్లు అయింది ఆ బెంగ పెట్టుకున్నవన్నీ ఏమయ్యాయి ఏదో బెంగ పెట్టుకోవడం ఆ టైం వచ్చేప్పటికి ఏదో రకంగా అది సెటిల్ అవుతుంది పాజిటివ్గానో నెగిటివ్గానో వన్ వే అర్థాలు గెట్స్ సెట్ అయ్యింది పెళ్ళి అవుతుందో అవుదో పెళ్ళి పెళ్ళి అని బెంగ పెట్టుకుంటాడు పెళ్ళి అయిపోయా ఆ బెంగ తీరిపోయింది కదా తర్వాత పిల్లల బెంగ ఆ బెంగా తీరిపోయింది మరో బెంగ అన్నీ తీరిపోయాయి కదా ఆ పెట్టుకున్నప్పుడు బెంగ పెట్టుకున్నప్పుడు అదేదో ప్రధానమైన అంశంగా కనపడుతుంది తీరా అది ఒక రకంగా ఇదో ఇటో ఒకటో సెటిల్ అయిపోయిన తర్వాత అది కాలగర్భంలో కలిసిపోతుంది కాబట్టి దాని నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే మనము దేని గురించి బెంగపెట్టుకోవాల్సింది ఏమి లేదు మనస్సు యొక్క శాంతిని ఏది డిస్టర్బ్ చేస్తుందో దానిని విడిచిపెట్టవలేము దాన్ని దూరంగా పెట్టడం ఇప్పుడు మనస్సులో ఒకటి పట్టుకోవాలి అంటే మన శాంతి డిస్టర్బ్ ఒకదాన్ని విడిచిపెట్టాలి అంటే కూడా శాంతి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దీన్ని పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి అనే రెండూ లేదు అలా సాక్షిగా ఉండిపోతే మనస్సు డిస్టర్బ్ కాకుండా శాంతిగా ఉంటుంది ఇంట్లో రహస్యం ఏంటంటే మనము శాంతిని కోరి పక్షంలో శాంతి కావాలనుకునే పక్షంలో ఆ శాంతిని పొందే యోగ్యత మనకుండాలి యోగ్యత లేకుండా శాంతి కావాలి అని అపేక్షిస్తే ఉపయోగం లేదు శాంతిని డి డి డిస్టర్బ్ చేసేది ఏది అంటే కామనలు భయములు కామన అంటే గ్రహము భయము అంటే ఉత్సర్గం రాగద్వేషాలన్నీ అదే ఆ రెండింటిలోనే ఫిట్ అవుతూ ఉంటాయి దీ పేర్ ఆఫ్ ఆపోజిట్స్ సో కామనలు భయములు పూర్తిగా విధులుపెట్టేయటం విధులుపెట్టేస్తే మనస్సు యొక్క శాంతి డిస్టర్బ్ అయ్యే సందర్భము అసలే ఉండదు తర్వాత ఇమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి ఇమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక మనిషితో మీరు వ్యవహారం చేస్తున్నారనుకోండి చేస్తున్నప్పుడు ఇమోషన్స్ ఇవ్వకవుతాయి అయినప్పుడు ఆ వ్యక్తిపై ఆసక్తి రూపంగా మీకు ఇమోషనల్ రియాక్షన్ ఉండొచ్చు లేకపోతే ఆ వ్యక్తిపై క్రోధము ద్వేషము ఆ రకమైన ఇమోషనల్ రియాక్షన్స్ ఉండొచ్చు ఈ ఇమోషనల్ రియాక్షన్స్ సాధకుడు కానీ సంసారికి అజ్ఞానం చేతి ఎందుకంటే ఇమోషనల్ రియాక్షన్స్ తప్పు అవి అనవసరము వ్యర్థము అనే జ్ఞానం సంసారంలోకి ఉండదు కాబట్టి వాళ్ళు ఇమోషనల్ రియాక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్ అనే అనుకుంటారు చాలా కరెక్ట్ అనే అనుకుంటారు నేను ఎక్కడో భాగవత్ సప్తాహం వచ్చి మీరు ఎవరో మాటలు చెప్పండి అని ఆయన వాళ్ళు పిలిచేస్తాను సరే ఏదో పాపం భాగవత్ సప్తాహం చేసుకుంటున్నారు కదా అని వెళ్ళి నేను అక్కడ పదిహేను మంది మంది పోగోయ్యారు ఎవరో పురాణ పండితులు వాళ్ళకి భాగవత్ సప్తాహం చెప్తున్నారు నేను వెళ్ళో పది నిమిషాలు చెప్పాను చెప్పి నేనేం చెప్పానంటే భాగవతంలో నిష్కామ భక్తి చాలా ప్రధానమైన అంశము అది ప్రారంభం మొదటి ఉంటుంది ధర్మ ప్రోజ్జిత గైతవోత్తర పరమ నిర్వత్సరాణాం రెండో శ్లోకం నుంచే ప్రారంభం ఇక్కడ నిష్కామభక్తి వైరాగ్యము ఇక్కడ ప్రధానమైన అంశము భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి ఓ నాలుగు మాటలు చెప్పాను చెప్తే వాళ్ళు అలా వేలమొహాలు వేసుకుని వింటున్నారు వాళ్ళు విని వాళ్ళలో ఒక ఆయన అడిగాడు మరి ఏ కోరికలు లేకపోతే మరి ఈ కష్టాలు నేను ఎందుకంటే అడిగాడు ఆయన ప్రశ్నది ప్రశ్నలు సమాధానాలు విశేషాన్ని కాదు పోయిన వడ్డించడానికి మధ్యలో గ్యాప్లో ఆయన ప్రశ్న అన్నే నేను ఇప్పుడే కదా మొదలైంది భాగవత్ సప్తాహం అప్పుడే కోరికలకు కంగానే ఉందండి ఈయన వారం రోజులు భాగవత సప్తాహం ఇష్టపోతున్నారు కదా విద్వాంసులైనా మీరు వినండి మీకైతే తెలుసుకుంది అని చెప్పాను ఇంకేం చెప్తాను ఇప్పుడు నేను రెండు మెతుకులు తినేసిన దారి నేను వచ్చేసాను కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ లేకపోతే అసలు ఏ పని డిజైర్స్ అండ్ ఫియర్స్ తర్వాత ఇమోషనల్ రియాక్షన్స్ సంసారులకు ఇమోషనల్ రియాక్షన్స్ ఎందుకు ఉంటాయి ఎందుకుంటాయంటే అవన్నీ వ్యాలిడ్ అవన్నీ కరెక్ట్ వ్యాలిడ్ అని వాళ్ళు అనుకుంటారు కోరికలు చాలా కరెక్ట్ అని ఆయన పెద్ద మనిషి అనుకున్నట్టే ఇవన్నీ సో రియాక్షన్స్ అన్నీ కోపం రావడం తాపన రావడం ప్రేమ ఆసక్తి ఇవన్నీ కూడా యథార్థములే సత్యములే కరెక్టేనా అనుకుంటారు అది అజ్ఞానం చేత ఇమోషనల్ రియాక్షన్స్ వస్తాయి ఇంకా సాధకులు ఉంటారు సాధకులు వాళ్ళకి తెలుసు ఇమోషనల్ రియాక్షన్స్ మంచివి కావు తెలుసు అయినా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అసావధానంగా ఉంటారు కనుక సావధానత ఉండదు ఆ ఎలర్ట్నెస్ ఉండకపోవడం చేత ఆ ఇమోషనల్ రియాక్షన్స్ వస్తాయి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి యోగ్యమైనవి కావు మనం వాటిని జస్టిఫై చేయడం కూడా అనవసరం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి యోగ్యమైనవి కావు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ని కూడా మనం దూరంగా పెట్టి ప్రయత్నం చేయాలి వాటికి లొంగిపోకూడదు ఎందుకంటే ఒక ఎమోషన్ అని పట్టుకోవడం అనేది అనవసరం సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు సావధానంగా ఉండాలి ఎలర్ట్గా ఉండాలి క్వయట్గా ఉండాలి శాంతంగా సావధానంగా ఉండాలి శాంతంగా సావధానంగా ఉంటూ ఏవేవో మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలా శాంతంగా సావధానంగా పరిశీలిస్తూ ఉండాలి పరిశీలించి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం నా స్వరూపమేమి అని ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అలా ఉండటము అప్పుడు మీరు శాంతంగా ఉండగలుగుతారు లేకపోతే శాంతి అస్తమాను డిస్టర్బ్ అయిపోతూ కాబట్టి ఆ విధంగా చాలా జాగ్రత్తగా మనస్సుకి ఆ శాంతిని చెడిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి సర్వప్రకారానసంభవతి ఎత్ర అమనస్వాత్ కు తత్ర హానోపాదానే ఇత్యథ మనస్సు శాంతంగా ఉండడం అంటే అమనీభావమే అటువంటి అమనీభావంలో మీరు ప్రతిష్ఠితులైనప్పుడు జాగ్రత్తగా శ్రమపడి అంటే సాధన చేసి ఆ ప్రతిష్టని అంటే దాని ఎందు గట్టిగా దృఢంగా నిలబడి ఉండడం నేళ్లు గట్టిగా పాతుకుంది మొక్క అనే స్థితిలో ఆ శాంతిని సావధానతని మనస్సులో దృఢంగా నిలబెట్టుకున్నటువంటి సందర్భంలో మీకు అమణి భావంలో ఒకదాన్ని పట్టుకోవడం ఇంకో దాన్ని తోసేయటము అంటే రాగద్వేషాలు ద్వేషం తోసేయడం అంటే ద్వేషం పట్టుకోవడం అంటే రాగము ఈ రెండూ కూడా పూర్తిగా చల్లారిపోతాయి ఇప్పుడు మీ స్వరూపము ఈ హానోపాదానములకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్యము అని మీరు తెలియగలుగుతారు అదే పరబ్రహ్మ తర్వాత ఆత్మ సంస్థం తదా జ్ఞానం చింతా ఎత్ర న విద్యతే చూసాము ఆత్మ సంస్థం తదా జ్ఞానం అంటే ఏమిటి గ్రహము ఉత్సర్గము లేవు తర్వాత చింత అనేది లేదు అంటే చింత అంటే ఏదో బెంగపెట్టుకుంటూ ఉండడం ఇప్పుడు మన జీవితంలో మన మనస్సు ఎలా ఉంటుందంటే ఉంటే డల్గా ఉంటుంది మత్తుగా ఉంటాడు లేకపోతే ఆందోళనతోటి అలజడిగా ఉంటాడు డల్గా మత్తుగా ఉన్నాడు అంటే తమో గుణం ఆందోళనతోటి అలజలతోటి ఉన్నాడంటే రజోగుణం సో ఈ విధంగా ఈ రజోగుణము ఇవన్నీ చింత ఇవన్నీ ఎందుకు వస్తాయంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి లక్ష్యాలను కొన్ని ఊహించుకుంటాడు ఏదో ఒక గోల్ ఒకటి ఊహించుకుంటాడు ఊహించుకుని ఆ గోల్ నేను రీచ్ కావాలి అనుకుంటాడు అనుకుని రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాడు ఆ గోల్ నేను రీచ్ కావాలని రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాడు ఆ గోల్లో మల్టిపుల్ గోల్స్ని పెట్టుకుని వాటి కోసం అలాగ పరుగులు తీస్తూ ఉంటాడు ఆ గోల్స్ వీడు ఊహించుకున్న గోల్స్ తప్ప వాటిలో ఏమి వాస్తవికత ఏమీ ఉండదు ఇప్పుడు ఓ కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి నేను ఇంకో ఐదు కోట్లు సంపాదించాలి అనే గోల్ పెట్టుకుంటాడు పెట్టుకుని దానికోసం ఊరికే పరుగులు తీస్తూ ఉంటాడు ఆ పరుగులు తీస్తూ ఇప్పుడు ఎందుకు అలా తర్వాత పైగా గొప్పగా చెప్పుకుంటాడు ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎందుకు చేస్తున్నావు అవ్వు హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నావు అంత గొప్పగా ఎందుకు చేస్తున్నావు అంటే బాగా డబ్బు సంపాదించడం కోసం చేస్తున్నాను అని అంటాడు సంపాదించింది చాలా ఇంకా సంపాదించాలా ఏమిటి సంపాదిస్తారు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు కోట్లు సంపాదించారు ఇంకా ఏమిటి సంపాదిస్తారు అంటే మనుషులు అలాగే ఉంటారు అజ్ఞానం అంటే ఆ గోల్స్ చాలా ఇమాజినరింగ్ గోల్స్ వాటిల్లో ఏమీ వాస్తవికత ఉండదు ఇప్పుడు ఐదు కో పది కోట్లు ఉన్నాయనుకోండి ఇంకో పది కోట్లు సంపాదించాక కూడా ఆయన ఎవరన్నా అరెస్ట్ చేశారు ఆయన రెండు వందల కోట్లు సంపాదించేట అంశాలకు వచ్చింది ఏం చేసుకుంటాడు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఏం చేసుకుంటాడండి పోనీ ఒక కోటుకో రెండు కోట్లకో కుర్తుపడి ఏదో పెద్ద బిల్డింగ్ అది కట్టుకుని సుఖంగా ఉన్నాడు అంటే పోన్లేదో పెళ్ళం బిడ్డలతో సుఖంగా ఉన్నాడు పోన్లే కానీ లేని అనుకోవచ్చు ఏం చేసుకుంటాడు రెండు వందల కోట్లు ఎంత దురదృష్టమో చూడండి అంటే ఏవో గోల్స్ ఉంటాయి చదువుకున్నవాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి హెడ్ బాగా చదువుకున్నవాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాడు ఏవో గోల్స్ ఉంటాయి ఇంత ఇంత బంగారం నేను పోగేయాలి ఏం చేసుకుంటారు ఆ బంగారం నెత్తి నేను కొట్టుకోవాలి ఇంత ధనాన్ని పోగేయాలి ఏం చేస్తారు ఆ ధనాన్ని ఏం చే కప్పు కాఫీ తాగడానికంటే ఎక్కువ తాగితే వీడికి పడదు ఏం చేసుకుంటాడు ఈ బంగారం ఈ డబ్బంతా పోగేసి పట్టుకుని ఏదైనా పది తింటే రోగం వస్తుంది ఏం చేస్తాడు ఈ డబ్బంతా ఏం చేస్తాడు ఏవో గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ అవి ఏ సంసారముల దృష్టిలో యథార్థములా కానీ ఆ గోల్స్ అన్నీ కూడా ఇమాజిన్డ్ గోల్స్ ఇలా ఏవో ఇమాజిన్ చేసుకుంటాడు ఏవో నాకు కొడుకు పుడితే ఆ కొడుకును చక్కగా తద్దినం పెడితే నాకేమో స్వర్గానికి వెళ్తాను ఏదో ఈ మేనేజ్ చేస్తాడు ఇది వైదికుడి గోళ సంథింగ్ ఈ మేనేజ్ స్వర్గానికి వెళ్ళాలంటే వీడి పుణ్యఫలాన్ని బట్టి వీడు వెళ్తాడు కానీ వాడి తద్దినాన్ని బట్టి వీడెందుకు వెళ్తాడండి ఎవడు చెప్పాడండి వీడిగా యోగ్యత ఉంటే వీడికి నరకానికి వెళ్ళి యోగ్యత ఉండి కొడుకు శ్రద్ధగా దద్దరిం పెట్టాడు అనుకోండి అలా అవుతుంది అప్పుడు చాలా మట్టుకు అలా అవుతుంది వీడు వెళ్ళిపోతాడా నరకం బదులు స్వర్గానికి వెళ్ళిపోతాడా వీడి శ్రద్ధగా మంత్రపూర్వకంగా చక్కగా పెట్టాడు అనుకోండి శ్రద్ధం వెళ్ళిపోతాడ మన నరకానికి వెళ్ళం మన స్వర్గానికి వెళ్ళిపోతాడా హౌ కాబట్టి ఏవో ఇమాజినరింగ్ గోల్స్ ఏవో గోల్ ఇమాజిన్ చేయ స్వర్గ నరకాల గురించి అసలు దార్శనిక దృష్టి చూస్తే అక్కడ స్పేస్లో జర్నీయే ఉండదు మీరు ఆశ్చర్యపోతారు మరి దార్శనిక దృష్టి చాలా విలక్షణంగా ఉంటుంది కాబట్టి ఏవో గోల్స్ ఇమాజిన్ చేయటం ఇది వైదిక గోల్స్ అంటే రిలీజియస్ గోల్స్ వైదిక అంటే నా రిలీజియస్ గోల్స్ తర్వాత ఇవి లౌకిక గోల్స్ ఇవి ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇమాజినరీ గోల్స్ వీటిలో దేంట్లోనూ సారం ఉండదు దానికోసం నేను కష్టపడిపోయి దాన్ని ఆ గోల్ చేరుకోవాలి అని ఆ రకంగా రుజోగుణం పెరిగిపోతుంది సాధన సాధ్యములలో ఇరుక్కుంటాడు ఇది సాధనము అది సాధ్యమో సాధ్యము అంటే గోల్ సాధనం మీన్స్ ఆ ప్రపంచంలో చిరిగిపో చేస్తాడు ఈ విధంగా మైండ్ అది మహాకర్త కింద నిర్మాణం అవుతుంది ఇప్పుడు మహాకర్త అయి మహాకర్త ఇద్దరు స్వామీజీలు ఇద్దరు మహాస్వాములు పెద్దస్వాములు భోజనం చేస్తున్నారు ఎదురు బొదురుగా కూర్చున్నా ఆ పక్కన నేను కూర్చున్నాను ఎందుకంటే ఆ హాల్లో నేను ఉన్నాను భోజనం అందరికీ వడ్డిస్తున్నారు ఆ ప్లేసు సన్యాసులు కూర్చుని ప్లేస్ కనుక అక్కడ సీటు ఖాళీగా ఉంటే అయ్యా నువ్వు వెళ్ళరా ఇక్కడ కూర్చోండి అని నేను కూర్చున్నాను భోజనం చేస్తున్నాను వాళ్ళిద్దరూ భోజనం చేస్తున్నారు ఇది భోజనం చేస్తున్నంతసేపు డిస్కషను ఏమిటంటే డిస్కషను ఈ పక్కన ఈ ఆశ్రమానికి పక్కన యాభై ఎకరాల ప్రాపర్టీ వచ్చింది సేల్కి అది ఇంకోహోళ్ళు ఇంకో హోళ్ళు కొండకు అది మనమే పోనేసేయచ్చు కదా అని టాపిక్ డిస్కషన్ దానికి నాలుగు కోట్లు బిల్ అవుతుంది యాభై ఎకరాలు కాకపోతే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలో పది ఎకరాలు వాడేవారు నాలుగు కోట్లు బిల్ అవుతుంది నాలుగు కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది మనం ఒక పది లక్షలు పోగేస్తే మిగతాది బ్యాంకు వాళ్ళు ఇస్తారు అని ఈ రకంగా మొత్తం చర్చంతా కూడా ఇదే చర్చ భోజనం అయ్యే వరకు ఇదే చర్చ నేను నోటిదాకా వచ్చింది ఏమండ మీరిద్దరూ మాట్లాడుకున్నది రికార్డు చేసి ఎక్కడైనా ప్రపంచంలో వినిపిస్తే ఇద్దరు పెద్ద సిఈఓలు ఉంటారు చూడండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రెండు పెద్ద కంపెనీల సీఈఓలు ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అని భ్రమపడచ్చు జనం అలా ఉంది మీరు మాట్లాడుకున్నారు మీరిద్దరు సన్యాసులై ఉండి ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ పొట్ల మీద ఎకరాలు కోట్లు ఎకరాలు అంతా కోట్లతో ఎకరాలతో భాష అంతా కూడా అంతా డబ్బు సంబంధించి వస్తే కోట్లు ల్యాండ్ వాల్యూమ్ ఎంత అంటే ఏదో ఎనభై ఒక్క గిజాల్లో ఇల్లు ఒకటి కాదు ఎకరాలు టెన్ ఏకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ టెన్ క్రోర్స్ ఫోర్టీన్ క్రోర్స్ ఇది చర్చ థర్టీ మినిట్స్ ఇదే చర్చ థర్టీ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ సో ఇవన్నీ ఈ గోల్స్ అన్నీ ఏమిటి దాన్ని మీరు ఏవో ఇమాజిన్డ్ గోల్స్ ఆశ్రమం కడితే అక్కడ అది పెట్టచ్చు ఇది పెట్టచ్చు ఇది చేయొచ్చు అది చేయొచ్చు మీ దగ్గర ఆ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ లేదు నాకు చూసారా మీ దగ్గర ఏ టెంపుల్ ఉంది దక్షిణామూర్తి టెంపుల్ ఉంది మరి దక్షిణామూర్తి టెంపుల్ ఉంది కానీ మరి ఏదైనా ఒక దేవీ టెంపుల్ కూడా ఉండాలి కదా లేదు కదా మరి సరే అయితే మరి దేవీ టెంపుల్ కడదామైతే ఏ దేవీ టెంపుల్ కడదాం ఎక్కడ కడదాం అదిగో ల్యాండ్ వచ్చింది కదా అది కొనండి మరి టెంపుల్కేమో ఇరవై ముప్పై లక్ష రెండు మూడు కోట్లు అవుతుందంటే మనం పనిచేద్దాం కుంభాభిషేకానికి హండ్రెడ్ అండ్ ఎయిట్ కపుల్స్ అని పెట్టే ఒక్కొక్క కపుల్కి టెన్ థౌజండ్ డాలర్స్ వేద్దాం వచ్చేస్తుందా డబ్బు వాళ్ళే చేస్తారు టెన్ డాలర్స్ చేసిన వాళ్ళే ఆ కుంభాభిషేకం చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ విగ్రహానికి అభిషేకం చే మిగతా వాళ్ళు అందరూ భక్తితో చూస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి చేసేస్తారు ఇవన్నీ గోల్స్ అనమాట ఎవో ఇమాజిన్ చేస్తూ ఉంటాం దానికోసం వర్క్అవు చేస్తూ ఉండడం మహాకర్త దిస్ ఈజ్ హౌ చింత ఇలాగ చింత నేను సన్యాసుల దృష్టాంతం కూడా ఎందుకు చెప్పానంటే గృహస్థులు చెప్పేసి సాగేకూడదు ఇక్కడ గృహస్థులు సన్యాసులు పాయింట్ కాదు ఇక్కడ మనస్సు క్రియేట్ చేసుకునేటువంటి ఇమాజినరీ గోల్స్ ఇలా ఉంటాయి సుమా అని చెప్పడం కోసం నేను మీకు వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఈ చింత ఏది కూడా ఆత్మస్వరూపంలో భాగము కాదు మీరు దేహము ఇంద్రియములు మనస్సు కర్తృత్వము భోక్తృత్వములు ఇవన్నీ కూడా ఆ దేహేంద్రియ మనస్ సంఘాతము అదే అనాత్మ అనాత్మ ఎందు అజ్ఞానకల్పితమైన ఆత్మభావం ఉంటేనే మీకు ఇవన్నీ సంభవం అది మీరు చూసుకోండి అని అందుకోసం చెప్పాను నేను అందుకే రకరకాల గోల్స్ అవేమీ ఆత్మస్వరూపంలో లేవు ఆత్మసత్యానుబోధోజా అది ఎప్పుడైతే ఆత్మసత్యానుబోధ కలిగినదో ఏది ఆత్మస ఆత్మసత్యానుబోధన న సంకల్పయతే ఎలా ఆత్మసత్యానుబోధ అంటే అణు అంటే శ్రవణమరణ నిధ్యాసానంతరం శాస్త్రాన్ని శ్రవణమరణ నిధ్యాసములు చేసిన తర్వాత బోధ జ్ఞానము కలుగును ఏమిటి ఆ జ్ఞానము ఆత్మసత్యానుబోధేన ఆత్మచైతన్యమే సత్యము అంటే ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి సినిమా నుంచి వచ్చేప్పుడు నాకు జ్ఞానం కలిగింది ఏమనగలిగిందంటే ఆ సినిమా చూసిన ద్రష్ట ఏ చూపుతో చూసానో ఆ చూపు దర్శనము చూపు చూడబడిన సినిమా దృశ్యము ఈ మూడు కూడా ఒకే చైతన్యం ఈ మూడుగా అనిపించింది అనే జ్ఞానం నాకు కలిగింది అర్థమైందనే కదా దాన్ని ఆత్మసత్యానుబోధ అని ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి అయం ఘట అని నేను జ్ఞానం కలిగింది నాకు ఎలా కలిగింది ఘట జ్ఞానం కలిగింది ఎలా కలిగింది కంటితో చూస్తే ఘట జ్ఞానం కలిగింది ఎవళ్ళకి కలిగింది నేను తెలుసుకున్నాను జ్ఞాతను నేను ఇప్పుడు ఇది త్రిపుటి ఈ త్రిపుటిని మీరు కొంచెం సూక్ష్మంగా విచారం చేయండి ఇప్పుడు ఘటము అంటే ఘటజ్ఞానాతిరిక్తమైన ఘటమేం లేదు చాలాసార్లు అనుకున్నాం ఘటజ్ఞానం హృదయ దేశంలో కలిగింది కానీ ఘట దేశంలో కలగలేదు కాబట్టి ఘటము జడమని మీరు ఘట జ్ఞానం చైతన్యమే ఘటజ్ఞానం జడం కాదు కదా కాబట్టి చైతన్యావచ్ఛన్నమైన ఘటమే జ్ఞేయంగా భాషించింది అదే కదా చూపు అంటే ఏమిటి చూపు అంటే ఈ ఐలాషెస్ను ఆ కన్ను ఎర్రగుడ్డు అవే చూపంటే కాదు జ్ఞానము రూపజ్ఞానము ఆ రూపాన్ని తెలిసేసుకోవటం దానికి చూపు అని పేరు మీరు కళ్ళు మూసుకుంటే రూప జ్ఞానము తాత్కాలికంగా లుప్తమైనది కానీ శబ్దజ్ఞానము ఇంకా అలాగా ఆ శక్తి ఆ పొటెన్షియల్ అలా ఉంది కాబట్టి చూపు అంటే ఏమిటి జ్ఞానమే సో అది ఒక పొటెన్షియల్ ఆ చూపు అది ఆ చూపులో ఘట జ్ఞానం కలగవచ్చు మట జ్ఞానం కలగవచ్చు మరో జ్ఞానం పొటెన్షియల్ వేరే ఘట జ్ఞానము అంటే పర్టికులర్ జ్ఞానము చూపు అంటే తెలుసుకునే పొటెన్షియల్ ఏమిటి తెలుసుకునే పొటెన్షియల్ చూపును తెలుసుకునే పొటెన్షియల్ ఓకే అది జ్ఞానమే ఏమండీ తర్వాత జ్ఞానశక్తి అంటారు అది జ్ఞానమే శక్తి ఒక శక్తి ఒక పొటెన్షియల్ రూపంగా ఉన్న జ్ఞానము ఇక నేను జ్ఞాతను నేనంటే ఏమిటి నేను అనే ఒక పరిచ్ఛిన్న జీవభావంతో లిమిట్ అయినటువంటి జ్ఞానము జ్ఞాత జ్ఞానమే జ్ఞాత అవుతాడు జ్ఞానానికే జ్ఞాత అని పేరు జ్ఞానానికే చూపని పేరు జ్ఞానానికే జ్ఞేయమని పేరు కాబట్టి ఒకే జ్ఞానము జ్ఞేయముగా జ్ఞానముగా జ్ఞాతగా భాషిస్తోంది ఆ ఒకే జ్ఞానానికి ఆత్మ అని పేరు అది ఏ ఆ సత్యంలో భాషించే త్రిపుటి మిథ్య దీన్ని ఆత్మసత్యానుబోధ అంటారు తెలిసిందండి ఇప్పుడు నేను ఎలా కూర్చుంటే జగత్తు భాషిస్తోంది జగత్తు దృశ్యము ఆత్మచైతన్యం కంటే భిన్నంగా లేదు మనస్సు అది ప్రమాణము ఉపకరణము అది కూడా ఆత్మచైతన్యంలో ఒక స్పందన తప్ప స్వతంత్రమైన సత్త శక్తి కానే కాదు నేను తెలుసుకునేవాడను అది కూడా ఆత్మచైతన్యమునందు కల్పితమైన ఒక పరిచ్ఛేదం మాత్రమే ఓ లిమిటేషన్ సర్వము ఆత్మచైతన్యమే అని మీరు ఎప్పుడైతే భావన చేశారో ఈ త్రిపుటి జారిపోతుంది త్రిపుటి విలీనమైపోతుంది ఆత్మస్వరూపనిష్ఠులై ఉండిపోతాడు నిన్నే ఆత్మసత్యానుబోధ అంటారు ఇదంతా అయింది అయినా ఓసారి మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుందని నేను గుర్తు చేశాను సో యదైవం యదైవ ఆత్మసత్యానుబోధో జాత ఎప్పుడైతే ఆత్మయే సత్యము అనే జ్ఞానము ఉదయించిందో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం ముందు ఉదయించాలి అప్పుడు మాత్రమే అప్పుడు ఏమిటవుతుంది ఆత్మసంస్థం అది అక్కడ ఆత్మ సంస్థం తదా జ్ఞానం అని కదా వాక్యం అప్పుడు తదంటే అప్పుడు మాత్రమే జ్ఞానం ఆత్మ సంస్థం ఇప్పుడు జ్ఞానము జ్ఞేయముగా పరిణమించి జ్ఞేయంగా మనకి భాషిస్తుంది ఘట జ్ఞానము అన్నారనుకోండి జ్ఞానమే జ్ఞేయంగా భాషించింది చూపు అన్నారనుకోండి జ్ఞానమే ఒక ప్రమాణంగా ఒక ఉపకరణంగా భాషించింది నేను అన్నారనుకోండి తెలుసుకునేవాడను జ్ఞానమే జ్ఞాతగా భాషించింది ఈ ఈ వికల్పములు ఈ విభాగము అజ్ఞాన కల్పితమైనది విలీనమైపోయింది అవనీభావంలో అప్పుడు ఇంకేముంటుంది జ్ఞానము జ్ఞానముగా మిగిలిపోతుంది ఆత్మ శుద్ధ జ్ఞానంగా ఉండిపోతుంది ఇప్పుడు బంగారం ముద్ద పెట్టు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నారు ఏ ఆభరణాలు చేయించలేదు అప్పుడు ఆ బంగారం ఎలా ఉంటుంది శుద్ధమైన బంగారంలాగే ఉండిపోతుంది ఆభరణం చేయించాలంటే కల్తీ చేయాలి దాన్ని కొంత రాగి కలిపితే కానీ ఆభరణం కూడా ఆభరణం చేయాలంటే కల్తీ చేయాలి ఈ కల్తీ ఏదో మీరు చేసుకోవడంందుకు మేమే చేసి అమ్ముతాము అని ఆభరణం బంగారం అని అమ్ముతారు మీరు శుద్ధ బంగారం కొని రాగి కల్తీ చేసి మజూరిలోవి మీరు ఇవ్వక్కర్లేకుండా ఆభరణం బంగారం అమ్ముతారు నైంటీ ఫైవ్ అది కొనేసుకుంటే డైరెక్ట్గా మీరు ఆభరణాలు చేయించుకోవచ్చు ఏదో ఇదో పిచ్చి ఈ ఆభరణాల పిచ్చి సో కల్తీ చేస్తే కానీ అది పనికి అలాగే శుద్ధ జ్ఞానంలో మీకు కల్తీ అంటే డివిజన్స్ క్రియేట్ చేస్తే కానీ ఇంత ప్రపంచం ఉదయించరు ఇప్పుడు ఆ శుద్ధ జ్ఞానం శుద్ధ జ్ఞానంగానే అటబెట్ వేసుకుంటారు అంటే దాన్నే ఆత్మ సంస్థ ఎందుకంటే ఆ శుద్ధ జ్ఞానం శుద్ధ జ్ఞానంగా ఎందుకు ఉండిపోయింది బంగారం బంగారంలాగా ఎందుకు నాగ చేయించలేదు అలా ఉండిపోయింది అలాగే ఇక్కడ కూడా విషయాభావాత్ మీరు జ్ఞేయచింతన చేయకపోతే ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు విషయాభావా విషయము లేకుండా దానిచేత ప్రకాశింపజేయబడే విషయము విషయమంటే మనస్సు యొక్క స్పందన వల్ల పుట్టేది అది లేకుండా అంటే అలాగే ఆకాశంలాగా ఉండిపోతారు ధ్యానంలో అమనీభావం యథాన సంకల్ప సంకల్పరహిత స్థితిలో ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి అలా సంకల్పాలు చేసుకుంటూ పోవడం కాదు ఏవో సంకల్పాలు వస్తాయి అగ్రహో ఎత్ర నోత్సర్గ అని గుర్తు చేసుకోడు ఆ సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేది ఎలా దెమిటూ మూవే ఇంట్లో గ్రహము లేదు సర్గము లేదు ఓ సంకల్పాన్ని పట్టుకునేది లేదు ఇంకొక సంకల్పాన్ని తోసేసేది లేదు జస్ట్ ఎలా దెమిటూ గోఅవే ఇదే గో అవే అప్పుడు విషయాభావాత్ ఆత్మ సంస్థం ఆత్మనిష్ఠుడే ఉండిపోతాడు ఆ నిష్టయే పరమాత్మ ఇంకా వేరే ఏమీ లేదు దానికి ఒక దృష్టాంతం శంకరులది అగ్ని ఉష్ణవత్ ఆత్మన్యవస్థితం జ్ఞానం ఇప్పుడు అగ్ని ఉన్నది అగ్ని ఎందు మీరు ఏదైనా కట్టె పొల్ల వేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది కట్టె పుల్ల కాల్చబడును దహించబడును కాగితం ముక్క వేశారనుకోండి కాగితము దహించబడును అవి ఏమీ వేయలేదనుకోండి అప్పుడు అగ్ని ఏమవుతుంది అగ్ని యొక్క ఉష్ణము అగ్నియందు తన యందే ఉండిపోతుంది ఇతరము మీరు దానికి సమర్పిస్తే ఆ ఇతరాన్ని దహించటము ఇది దహించేది అది దహించబడేది అని వస్తుంది మీరు వేయలేదనుకోండి అగ్ని చేస్తుంది తనలో తాను విలీనమైపోయి శుద్ధ అగ్నిలా ఉండిపోతుంది ఉష్ణస్వరూపంగా ఉండిపోతుంది ఆ విధంగానే ఆత్మన్యవ స్థితం జ్ఞానం ఇప్పుడు దహించవలసినది లేకపోతే అగ్ని తన యందు తానే ఎలా ఉండిపోతుందో అలాగే తెలియబడవలసినది అదర్ ది అదర్ ఇతరము ఎప్పుడైతే మీరు సంకల్పించరో విషయం ఎప్పుడైతే లేకుండా అయిపోతుందో అప్పుడు ఆ జ్ఞానము తన ఎందే ఉంటుంది ఇది ఎలాగంటే ఇప్పుడు యు ఆర్ ఏ కాన్షియస్ బీయింగ్ తెలుసుకోవడం మీ స్వభావం కదా ఈ కాన్షియస్నెస్ని మీరు డైరెక్ట్ చేశారనుకోండి కన్నుల ద్వారా రూప జ్ఞానాలు ఇది ఘటమో ఇది పటమో అవన్నీ కలుగుతూ ఉంటాయి చెవుల ద్వారా డైరెక్ట్ చేస్తే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈ శబ్దం వస్తుంది అది వస్తుంది అని తెలుస్తూ సపోజ్ ఈ కాన్షియస్నెస్ని బైక్ డైరెక్ట్ చేయడం మానేసి కన్నులు మూసుకున్నారు చెవుల్ని మీరు పట్టించుకోవడం మానేశారు శబ్దజ్ఞానాన్ని డ్రాప్ చేసేశారు ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ ఏమవుతుంది ఇట్ గెట్స్ ఫోకస్డ్ అపాన్ ఇట్ సెల్ఫ్ అగ్ని యొక్క హీటు మరో దాని మీదకి వెళ్ళలేదు మరోటి లేనప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ఫోకస్డ్ అపాన్ ఇట్స్ సెల్ఫ్ అలాగే ఇచ్చే ఆత్మ చైతన్యము ఆ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ ఫోకస్డ్ అపాన్ ఇట్ సెల్ఫ్ అప్పుడు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ self అంతే ద సెల్ఫ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది అదర్ కాన్షియస్ ఆఫ్ ఘట కాన్షియస్ ఆఫ్ పట కాన్షియస్ ఆఫ్ దిస్ కాన్షియస్ ఆఫ్ దాట్ మనస్సులో కాన్షియస్ ఆఫ్ దిస్ ఇమోషన్ కాన్షియస్ ఆఫ్ దట్ ఇమోషన్ ఇవన్నీ కూడా డ్రాప్ చేసేసి I am not conscious of anything in particular. Allah needs to be aware of it. There is a television, a jaguar, an alert. But not particular consciousness. Our consciousness is focused on itself. There is an inner awareness. There is an inner awareness. That is the Atmanishtha. We don't have to be aware of it. We don't have to be aware of it. We don't have to be aware of it. నిత్యను గురికే తెలుసుకున్న ప్రయోగం అంటే చాలు తెలుసుకున్నదని చెప్పేసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే కృతార్థం అయిపోతారు అది అటువంటి ఆత్మస్వరూపం ఏది కలదో అది అజాతి సో ఆత్మ సంస్థంతదా జ్ఞానం అయింది తర్వాత అజాతి ఇప్పుడు అజాతి అంటే రెండు అర్థాలు జాతి కానిది పుట్టుక లేనిది పుట్టుకలేనిదే అని అర్థం మీకు తెలుసున్నదే ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి ఇది చెట్టు ఇది చెట్టు ఇది చెట్టు ఇది చెట్టు ఏమండి ఇది గోడ ఇప్పుడు ఈ మూడు చెట్లు ఒక జాతికి చెందినవి చెట్టు జాతికి చెందినవి ఈ గోడ చెట్టు జాతికి చెందిందా చెందలేదు కాబట్టి ఈ విధంగా ప్రతి ఇప్పుడు మానవులు ఉన్నారనుకోండి మానవులందరినీ మీరు ఒక జాతి తీసుకోవచ్చు మానవ జాతి అప్పుడు పశువు ఉందనుకోండి పశువు మానవ జాతికి చెందినది కాదు ఇప్పుడు ఆ విధంగా ఈ జగత్తులో ప్రతి వస్తువు కూడా ఒక జాతికి చెంది ఉండు మనుష్యుడు మానవ జాతికి చెందినవాడు ఆవు అంటే గోజాతికి చెందినది మరి ఇప్పుడు ఆత్మనిష్ట అని మీరు ఉన్నారా ఈ ఆత్మ ఇది ఏ జాతికి చెందింది అజాతి జాతి ఎందుకంటే జాతి ఉండాలంటే కనీసం రెండు ఉండాలి కనీసం రెండు వ్యక్తులు ఉంటే ఆ రెండు వ్యక్తుల్లోనూ ఉండే కామన్ పాయింట్ పట్టుకునే జాతి అని వచ్చి ఒక్కటే ఉంటే జాతి ఉండదు దేవుడు ఏ జాతి ఉండదు కానీ దేవుడికి కూడా అనేకత్వాన్ని అంటగడితే జాతి ఉంటుంది వైష్ణవ జాతి శైవ జాతి అలాగే ఈ విష్ణు శివ గోళం చూసారా అది చాలా కన్ఫ్యూజన్ ఒక ఈ విష్ణు ఒక గ్రూప్ ఉంటుంది వాడు ఓ పెద్ద థియాలజీ డెవలప్ చేసేస్తుంది దాని చుట్టూ ఈ శివా గ్రూప్ ఇంకో థియాలజీ డెవలప్ చేసేస్తుంది ఏమంటే ఈ థియాలజీని పరిశూ చేస్తో థియాలజీ జ్ఞానం ఎలా అవుతుంది అది జ్ఞానం ఎలా అవుతుంది